సయూ ఉంటా నే సీ ఉంటే నా కు సయ నీ ఉంటే నీను సయమాట నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీర చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీర చాలయ్యా నీ ఉంటే నాకు చాలు సయ్యా నేనుంటే నేను ఉంటానే సయ్యా unde la ku chal vesaiya te u tene nu unta ne sayya enni kadanu un nano ik kandulel kai garu enta kashtamu vachina musu jora mai ennibadalunnanu ibbanduledurainadu entakastamacchina kisturam chalaiya ni mata chalaiya di chup chalaiya ni bol chalaiya ni neera chalaiya ni unte naak chalne sayya ni vinte neenu unta ne sayya ni unte naak chalne sayya Isaiah right. it rava pagilina మాట్ చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరచయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరచయ్యా నీ ఉంటే నాకు చాలు రేసయ్యా nesayya de unte na ku taal nesayya de vitte re de unta nesayya lanni koi na aat jaga migili chinna astalan poiga anadagamigilina aptulandai madina aarogem sinchina nee maata salaiya nee thooppu salaiya nee tho chalaiya deera chalaiya ni mat chalaiya ni chu chalaiya ni tod chalaiya ni neera chalaiya deunte na ku chal resaiya ni mitte lenu unta ne sayya de unte naq chal re sayya de mette re dun ta ne sayya haleluya lo le diyo le du asha le నీ ఉండెనాకు చాల రేసయ్య నీ ఉండే నీ ఉండనేసయ్య హల్లెలూయా దలీప్ బ్రదర్ నేను మన చిన్నప్పటి సాక్ష్యం అంచుకుంటావా ఈ బ్రదర్ కి గత వారం నుంచి అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తుండట శ్రమలకు సంబంధించినవి రాబో ఉగ్రత దేవుని ఉగ్రత ఎట్లా ఉంటుంది వీటి త్వరగోయి అందరినీ హెచ్చరించండి అని దేవుడు అతనికి బయలుపరచండి కొన్ని విషయాలు అవి క్లుప్తంగా మన తను పంచుకుంటాడు దాని తర్వాత మనం దేవుని వాక్యం చేస్తాం అంటే ఫస్ట్ నేను మామూలుగా వన్ ఇయర్ బ్యాక్ నేను దేవుని బాప్తీసం తీసుకున్నాను చంద్రశేవర్ బ్రదర్ ద్వారా తీసుకున్నాను కానీ ఒక టూ త్రీ మంత్స్ నేను దేవునిలో ఉన్నాను అప్పుడు నాలో దేవుని పట్ల ఆసక్తి ఆతరత చాలా ఎక్కువగా ఉనింది ఎప్పుడైతే నా వివాహం జరిగిందో నేను అప్పుడు ఆ ఆసక్తి ఆతృత అంతా నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఇంకా కుటుంబ విషయంలో పడిపోయింది నేను దేవుని విషయంలో జారిపోయాను అంటే పాపం ఏం చేయలేదు కానీ దేవుడికి ప్రార్థన చేయలేదు దేవుణ్ణి ఎక్కడ నేను ఏ పని చేసుకునేటప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు ఆయన వాక్యం ప్రకారంగా నేను జీవించానా లేదా ఆయన వాక్యం నా హృదయంలో ఉందా లేదా అనేది నేను గ్రహించలేదు అట్లా నేను కొంతకాలం జీవిస్తున్నాను కానీ దేవుడు అయినా నాకున్న శ్రమల నుంచి బాధల నుంచి కష్టాల్లో నుంచి నన్ను ఆయన విడిపించాడు అది కూడా నేను గ్రహించలేని స్థితిలో అంటే దేవుని మాటలో చాలాసార్లు హెచ్చరికలు వస్తున్నా కానీ నా కళ్ళు చూడలేని స్థితిలో ఉండిపోయాను విని కూడా వినలేని స్థితిలో గుడ్డివాడిలాగా ఉన్నాను అనుకుంటా దేవుని ఆత్మీయంగా నేను నాకు దేవుడు చాలా అప్పుడు కూడా చాలా విషయాలు బయలుపరిచాడు కానీ నేను ఎప్పుడైతే నా వివాహం జరిగిందో ఆ వివాహం జరిగినాక నేను ఇంకా ఇంకా భార్య పట్ల అయితే ఈ లోకంలో పడిపోయాను దేవుని చాలా దూరం అయిపోయాను ఎప్పుడైతే నేను ఒక వన్ మంత్ బ్యాక్ నాకు మానసికంగా చాలా ఇది అంటే ఎవరికి చెప్పుకోలేను అంటే అంత మానసికంగా చాలా ఇది ఎట్లా అంటే ఏది చూసినా భయము ఏది చూసినా గానీ పిరిగితనం అరే ఎవరికన్నా ఏదన్నా అలా రోగం వచ్చిందంటే నాకు భయం నాకు వస్తుంది అట్లా అరే ఇల్లని చూస్తే ఇల్లు అట్లా నేను బహుట అంటే చెప్పుకుంటే ఇది ఇతరులు చెప్తే ఎలా ఉంటది అని నేను ఎవరికి చెప్పుకోలేదు అట్లా నేను మానసికంగా ఒక పది పదిహేను రోజులు చాలా మెంటల్గా ఒకరోజు నేను ఇట్లా మెట్రో స్టేషన్లు ఇలానే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు దేవుడు నాకు బయలుపరచాడు ఆయన చేసిన నాకు చేసిన మేలులు కానీ నా పట్ల ఆయన చేసిన ఆశీర్వాదం అయితే కానీ మేలులు అయితే ఆయన కృప అప్పుడు నా కళ్ళు తెరిపించినాయి అంటే నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం కానీ ఏదీ వినలేదు ఎందుకంటే నేను మనోజ్ బ్రదర్ వాళ్ళు ఇంటిపైన ఉన్నా కానీ బ్రదర్ కూడా చాలాసార్లు చెప్పారు అయినా నేను వినలేదు రేణు కాంటీ చెప్పింది రవి బ్రదర్ చెప్పారు చాలామంది చెప్పారు అయినా నేను ఎవరి మీద విశ్వాసం పెట్టలేదు కానీ నమ్మకం ఎందుకంటే నాకు అలా ఎప్పుడైతే నేను ఇలా మానసికంగా అట్లా టెన్షన్ టెన్షన్గా జీవితం అంటే ఉన్నట్టే ఉన్నాను కానీ తెలియని వేదన రోదంలాగునింది ఎప్పుడైతే నేను మెట్రో స్టేషన్లో వస్తున్నానో ఆ రోజు నా మనసులో అనిపించింది ఒక్కసారి రివర్స్ చేసుకుంటే నా జీవితాన్ని చూస్తే ఒకప్పుడు దేవుని పట్ల నేను ఎలా ఆశగా ఉన్నాను ఎంత ఆసక్తిగా ఉన్నాను ఏదో చేయాలి అనే ఆశ తపన ఉనింది అప్పుడు దేవుడు నా పట్ల చేసిన ఒక్కొక్క మేళలు గుర్తు చేసుకుంటా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన నా పట్ల చేసిన ఏదైనా కానీ కష్టాలు కానీ శ్రమలు కానీ ఏదన్నా నాకు జరగాల్సిన ప్రమాదాల నుంచి కానీ ఇవన్నీ దేవుడు చేసి నా కన్నీటితో బహు ఏడిచాను ఆ మెట్రో స్టేషన్లో అక్కడ మాదాపూర్ లెక్కి ప్యారేడ్ పరేడ్ గ్రౌండ్ ఇంటికి పోయిన దాకా అంత దుఃఖం నాలో వచ్చింది ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళాను అప్పుడు దేవుడిని అడిగా నేను ఎందుకంటే ప్రభు అని నేను ఇంత ఇన్ని రోజులు ఉన్నాను గ్రహించలేదు కానీ నువ్వు ఎవరి ద్వారా కాదు నాకు ఇట్లా మానసికంగా నన్ను టెన్షన్ పెట్టి నీ కృపను నాకు తెలియజేసావు నేను నీ సత్యాన్ని గ్రహించానని ఎప్పుడైతే నేను కన్నీటితో దుఃఖంతో ఆ రోజు చాలా పశ్చాత్తాపడ్డా ఇంకా నేను చెయ్యను పాపం ఇవి ఒక్కసారి నన్ను క్షమించు ఇంకా నేను ఇంకెప్పుడు పాపం చెయ్యను అని దేవుడి పట్ల నేను చాలా మొరపెట్టాను ఆ ఒక్కరోజు తర్వాత కొంత మానసికంగా మంచిగా అనిపించింది తర్వాత ఎప్పుడైతే నాకు ప్రేరేపణ వచ్చేసింది అప్పుడు నేను ఈ లోకంలో చూస్తున్నాను అంటే ఈ యొక్క క్రిస్టియన్ ఛానల్స్ అయితే ఉన్నాయో ఈ సంఘాలు అయితే ఏదైతే అవి చూస్తున్నప్పుడు నాకు హృదయంలో బాధ అనిపించింది అరే ఏంది వీళ్ళు మనకి జీవం ఇస్తున్న దేవుడు ఆయన సత్యం ఆయన ఆయనకి వెళ్ళాల్సిన మహిమ వీళ్ళు దొంగిలించుకుంటున్నారు ఏంది అంటే ఇక్కడ దేవుడు గొప్ప అవుతున్నాడా అక్కడ చెప్పే ప్ర అంటే అప్పుడు మనుషులను కూడా నేను గమనించాను అంటే ఎవరిని పర్టికులర్గా అనాలని నా ఉద్దేశం కాదు కానీ నేను పరిశీలించాను ప్రతి ఒక్కరు ఏందంటే దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచి మహిమలు గాని కార్యాలు కానీ చేస్తే మనం అప్పుడు గ్రహించి మనం దేవుణ్ణి వెంబడించకుండా మనం ఏం చేస్తున్నాము ఆ పాస్టర్ను అంటే అప్పుడు అనిపించింది దేవుడు నాకు అంటే నేను ప్రార్థన చేసిన పాస్టర్ ప్రార్థన చేసిన ఎవరైనా ప్రార్థన చేస్తే అందరికీ దేవుడు సమాధానం ఇస్తాడు జవాబిస్తాడు ఎందుకు కొంతమంది పాస్టర్లు చేస్తే మనం ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే అవుతుందంటే అప్పుడు దేవుడు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారు నీళ్ళు ఆ విశ్వాసం లేదు అంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు ఆయన నాకు చేసిన దాకా నువ్వు ఓపిక చూడట్లేదు విశ్వాసం లేదు అని నాకు అనిపించింది ఆ రోజు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మా వైఫ్ డెలివరీ ఉందని ఊరికి వెళ్ళిపోయాను ఊరికి వెళ్ళిపోయినాక కూడా దేవుడిని అక్కడ నేను ప్రేయర్ చేయపోయినా కానీ నేను అక్కడ పడిపోలేదు అక్కడ పడిపోయే అవకాశాలు నాకు వచ్చి పెట్టినా కానీ నేను పడిపోలేదు ఎప్పుడైతే తిరిగి హైదరాబాద్ వచ్చానో మళ్ళీ రిటర్న్ వచ్చినాక అప్పుడు నాకు తెలియని బాధ అనిపించింది ఎందుకంటే మనం దేవుడు సత్యం మార్గం అన్నాడు ఆయన రాకడ సమీపించింది ఆయన మనకి ఎలా బోధ చేశాడు ఈ లోకంలో మోసపుచ్చేవాళ్ళు వస్తారు దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడున్నాడు అంటే ఆ సూచన క్రియలన్నీ ఇప్పుడు జరగట్లేదా అనిపించింది జరుగుతున్నాయి కానీ నేను వెళ్ళి చెప్తే ఎవరు వింటారు ఎవ్వరు వినలేరు ఎందుకంటే నేను ఎవరికన్నా చెప్పాలంటే ముందు నా జీవిత విధానం చూస్తారు నా బ్రతికి ఏందో చూస్తారు ఎందుకంటే ఒకప్పుడు నేను వీళ్ళ చేత చెప్పించుకొని ఉండొచ్చు ఎందుకంటే నేను పాపంలో జీవించు కానీ ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే నీకు అంటే ఎవరేమన్నా ఏమనుకుంటారు నీకు ఎవరు చెప్పారు నువ్వేంది అంటే నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే నేను పాపంలో ఉండొచ్చిన ఒకసారిగా వెళ్ళి నీకు దేవుని మాటలు చెప్తుంటే అది ఎలా అనిపిస్తుంది అంటే కానీ నేను అప్పుడు దేవుణ్ణి అడిగా ప్రభువా ఎస్ నేను ఏం చేయగలను ఏం చెయ్యాలని నాకు ప్రేరేపణ వస్తే ఒకరోజు ఏంటంటే బ్రదర్ ద్వారా నేను ఒక ఉపవాస ప్రార్థన పాటక మేము డిస్కస్ చేస్తుంటే అప్పుడు నాకు ప్రేరేపణ వచ్చేసింది ఎందుకు ప్రేరేపణ వచ్చిందో కూడా నాకు తెలియదు నువ్వు ఒక ముప్పై దినాలు ఉపవాసం ఎందుకు ఉండలేవు అని దేవుడు నాకు ప్రేరేపించాడు ముప్పై రోజుల ఉపవాసం అని నేను అప్పుడు స్టార్ట్ చేశాను కానీ నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా నేను ఉపవాసం చేయలేదు నా కుటుంబం గురించి నా తల్లిదండ్రుల గురించి చేయలేదు నా బాధ ఒకటే ఏందంటే అందరూ సత్యంలో రావాలి అంటే ఈ లోకానికి నేను వెళ్ళి చెప్పలేకపోవచ్చు నేను చెప్తే చాలామంది వినలేకపోవచ్చు అంత స్థితికి నేను ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదు కానీ నేనేం చేయగలను కానీ ఎప్పుడైతే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు బైబిల్లో మనం చూస్తే ప్రతి వాళ్ళు దేవునికి ప్ర ఎ ఎవరైనా గాని దేవునికి మొరపెట్టారు నేను మొరపెడతాను ఖచ్చితంగా దేవుడు దావీద కీర్తనలో ఆయన బహు దుఃఖంతో ప్రార్థన చేస్తే ఆయనకున్న శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించాడని ఆయన సాక్ష్యం అక్కడ ఉన్నప్పుడు నాకు అనిపించింది నేను చూస్తున్నాను ఈ ప్రభావి అంటే నేను నశించిపోయాను తెలుసుకున్నాను నాలో పది రోజులకే నువ్వు ఇంత విశ్వాసాన్ని నింపావు ఇన్ని రోజుల నుంచి వీళ్ళు సంఘాలకు వెళ్తున్నారు చర్చిలకు వెళ్తున్నారు వాక్యం వెళ్తున్నారు కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి వాళ్ళ విశ్వాసం ఉంది ఎందుకంటే నాకు దేవుడు అప్పుడే బలిపరిచాడు నాకు పరిశుద్ధాత్మ అంటే చాలామంది పరిశుద్ధాత్మ వచ్చింది అంటున్నారు నాకు ఎప్పుడు నేను ఎప్పుడు గ్రహించలేదు పరిశుద్ధాత్మ అంటే అప్పుడు దేవుడు నాకు ప్రేరేపించింది ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే ఇది ఏదో చప్పట్లు కొట్టితేనో లేదా పెద్ద పెద్దగా మనం అరిస్తేనే పరిశుద్ధాత్మ కాదు నీ పరిశుద్ధాత్మ నాకు ఆత్మీయంగా ఉంటుంది ఆత్మీయంగా అంటే నీలోనే నీకు తెలియదు నీలో వణుకొస్తుంది దడొస్తుంది నీవంతా ఒక ఇదిగా బాడీ నీది అయిపోతుంది అప్పుడే నీ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చింది మనం ఇతరులకు కూడా కనిపించదు అట్లా పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉంటుంది దేవుడు నాకు ప్రేరేపించాడు అప్పుడు నేను కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాను ఒకరోజు ఇట్లానే రవి బ్రద్రవాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను అయితే వెళ్తే రవి బ్రదర్వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు మా చిన్నమ్మకి ఎందుకో దేవుని గురించి నేను చెప్పాలనిపించింది కానీ ఆమెకు నేను ధైర్యంగా చెప్పి నేను ఆ రోజు అక్కడ నిద్రపోయితే నాకు ఒక దర్శనంలాగా ఇచ్చింది ఎందుకంటే నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను అక్కడికి ఎందుకు వెళ్ళాను కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది నేను వెళ్లాల్సిన ప్రదేశం అది కాదు కానీ ఆ రూంలో ఏం చేస్తున్నారంటే ఇట్లానే యుహోవా యోహోవా అని అన్నారు అరే యోహోవా యోహోవా అంటున్నారు ఇక్కడ ఏదో దేవుని ప్రార్థనలు జరుగుతున్నాయని వెళ్తే అక్కడ పది మందే ఉన్నారు వాళ్ళు బహు వ్యభిచారము తాగుడు సిగరెట్లు ఎంత పాపం అంటే వాళ్ళు అలా పాపం చేస్తున్నారు మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అరే ఇదేదో భయంకరంగా ఉందో నాకు భయం వేసింది అక్కడ ఉంటే అక్కడ వాళ్ళని చూడంగానే నేను అక్కడ ఉండకూడదు అని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోయానంట వెనక్కి వెళ్ళిపోయి ఒక బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళిపోతున్నానంట ఇంకా అక్కడ ఉండకూడదు మనం అక్కడ భయంకరంగా ఉందని నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఒక బస్సులో నువ్వు ఎందుకు వెనక్కి వెళ్తున్నావు నువ్వు అక్కడికి వెళ్ళు ను ధైర్యంగా వెళ్ళి ఎందుకు వెనక్కి వెళ్తున్నావు నాకు ప్రేరేపణ వస్తే అరే నేను తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నానంట వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు దేవుడు ప్రా నాకేం చెప్పాడంటే అక్కడున్న ఎవరిని బ్రతకని వద్దు చంపేయమని నాకు ప్రేరేపించాడు అదేంది ప్రభు అలా చంపేయమన్నావు చిన్న పాపం ఉంది కదా ఒక అమ్మాయి ఉంది ఇంత పాపం ఉంది ఆ అమ్మాయి అయినా నాకు ఎందుకంటే వాళ్ళ పాపము చూసి చూసి నాకు ఇంతకాలము నేను అని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు అప్పుడు నాకు అర్థమైంది దేవుని ఆ మత్తాయి సువార్త ఇరవై నాలుగో అధ్యాయం చూస్తే అక్కడ జరిగిన ప్రతి విషయం ఉంది దేవుడు ఎందుకంటే ఆయన సువార్త ఈ లోకమంతా వెళ్తుంది వెళ్తున్నా కానీ దేవుడు నోహావు కాలంతో మనల్ని ఆయన రాకడితో పోలిచినప్పుడు అప్పుడు మన అందరిలో కలగాల అరే ఇంత దేవుని సువార్తె వెళ్తుంది ఇంతమంది దేవుని మందిరాలకు వెళ్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళు టీవీల్లో ఇంత దేవుడి విషయంలో వెళ్తే దేవుడు నోహావు కాలంతో ఎందుకు పోల్చాడంటే ఒక స్టేజ్కి వచ్చేలాకి నోహావ్ కాలంలో అంటే ఇల్లు గలిబీల అయిపోయారు ఈ లోకంలో అంటే గలిబీలు అంటే అది వాళ్ళు అయ్యారో లేకపోతే ఆ మోసపుచ్చే ఆత్మ నాకు తెలియదు ఎందుకంటే నేను కూడా ఒకసారి నేను కూడా ఏమన్నా మోసపోతున్నానా ప్రభు అని అడుగుతాను ఎందుకంటే నేను చెప్పేది అంటే నా హృదయంలో ఏముందో అని నేను దేవుణ్ణి ప్రేరేపించుకుంటాను ప్రతి విషయంలో అట్లా నాకు దర్శనమిచ్చినప్పుడు నాకు భలే బాధ అనిపించింది అంటే దేవుని ఉగ్రత అప్పుడు వచ్చినప్పుడు నాకు ప్రేరేపణ వస్తే నేను రవి బ్రదర్కి చెప్పాను వచ్చి మనోజ్ బ్రదర్కి రేణుకాంటికి చెప్పాను తర్వాత ఆఫీస్కి వెళ్తే నాకు దేవుడు ఒక అలా జూబ్లీ హిల్స్లో చర్చి ఉంది ఆ పాస్టివ్ అంటే ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన చేత ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను ఇప్పుడు నేను పోతే ఆయన వింటాడా ఆయన ఏమనుకుంటాడో అని నువ్వు నాకు చెప్తే నేను వినేది ఏందనుకుంటాడని భయం ఉనింది అరే రెండు రోజులు ఆగి వెళ్దాంలే అనుకున్నా కానీ మళ్ళీ అంటే దేవుడు మళ్ళీ ఆ టైంలో వెళ్ళపోతే నన్ను వదిలేస్తాడని నాకు భయమేసింది మళ్ళీ నేను ఆయన మాట విన్నాను ఆ సమయంలో నాకు ప్రేరేపణ ఇచ్చింది ఆయన అంటే మనలో ప్రేరేపణ వచ్చినప్పుడేం నువ్వు చేయపోతే తర్వాత నీకు ఆ ప్రేరేపణ ఆ దేవుడి నీకు మళ్ళీ కలగడానికి మనం కొంత సమయం పట్టుద్ది ఎందుకంటే దేవుడు ప్రేరేపణ అంటే అది ఎవరి ద్వారా అయినా చెప్పొచ్చు అప్పుడు అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు ఎవరు దేవుని సత్యం గ్రహించలేని గుడ్డివారి స్థితిలో ఉన్నారు అప్పుడు దేవుడు ఆ రోజుల్లో కూడా ఒక అతను పలు పొలం వాళ్ళ తన ద్వారా చెప్పించాడు అట్లనే దేవుని నా ద్వారా చెప్తున్నాడేమో నేను అక్కడికి వెళ్ళి ఏం నాకు తెలిసిందే చెప్తానని నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను తర్వాత మళ్ళీ వచ్చాను మళ్ళీ చంద్రశేఖర్ బ్రదర్కి చెప్పాలని ప్రేరేపణ వచ్చింది అరే చంద్రశేఖర్ బ్రదర్ చెప్తే ఏమనుకుంటారనిపించింది ఫస్ట్ కానీ దేవుని మాటలు అది నేను వ్యక్తిగతంగా చెప్పట్లో నాకు ఆ హృదయంలో ప్రేరేపణ వచ్చింది ఎందుకంటే అంత ముందు ఎప్పుడు నాకు ఊరికి వీళ్ళకి చెప్పు వాళ్ళకు చెప్పు వాళ్ళకి చెప్పని ఎప్పుడూ ప్రేరేపణ రాలేదు ఎప్పుడైతే నేను ఉపవాసంలో ఉన్నానో ముప్పై దినాలని నేను అనుకుని ఉన్నానో దేని నిమిత్తం ఉన్నాను అప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు అప్పుడు నేను చంద్రశేఖర బేద చెప్దాము ఏదైతే అది ధైర్యం చేసుకొని చెప్దాము మనం చెప్పే అంత స్థితి మనకు లేకపోయినా చెప్దాము ఏమైంది దేవుని మాటలు వింటారో గ్రహిస్తారని నేను దేవునికి ప్రార్థన చేసి నేను మాట్లాడుతున్నాను ప్రభా నువ్వే మాట్లాడితే ఎలా మాట్లాడతావు అలానే మాట్లాడు అని నేను ప్రార్థన చేసి చంద్రశేఖర పెద్దరికి చెప్పాను ఇట్లా దర్శనం వచ్చింది అది ఇదని అలాగే మా ఇళ్ళ దగ్గర ఉన్న సంఘంలో పాస్టర్కి చెప్పాను నాకు దేవుడు ప్రేరేపణ అంటే ఇప్పటి వరకు మనం నాకు ఒకటే ప్రేరేపణ నేను ఇక్కడ ద్వారా అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు ద్వారా మనం స్వస్థతల గురించి ప్రార్థన చేసాము లేదా మన కుటుంబం కట్టుకోవడం కోసం ప్రార్థన చేసాము లేదా ఈ లోకంలో మనం బ్రతకడానికి ప్రార్థన చేస్తున్నాము కానీ ఆయన కాలం వచ్చినప్పుడు నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ నీ ఉద్యోగం కానీ నీ పిల్లలు కానీ నీది ఏది లోకంలో నీకు శాశ్వతం ఉండదు ఎందుకంటే ఈ సృష్టి ఉండదు అప్పుడు నీ ప్రాయాస ఈ లోకం సంబంధించిన వాటి మీద ఉండకూడదు ఆయన ఆత్మ అంటే దేవుడు అప్పుడు చెప్పాడు నిబ్రమగా ఉండి ధైర్యంగా ఉండి మెలుపుతో ప్రార్థన చేయి నన్ను కనిపెట్టుకొని ఉన్నామన్నాడు దేవుడు అంటే ఆయన దొంగవలే చెప్పినప్పుడు ఏ క్షణాన్ని ఒకవేళ ఈ క్షణాన్ని ఇప్పుడిప్పుడైతే మన స్థితిగా మనం ఎలా ఉన్నాం మనం పది మందికి సువార్త చెప్పేది తర్వాత ఇష్టం ముందు మనం ఎలా ఉన్నాం మనం దేవుని పట్ల ఆయన ఆత్మీయంగా ఉన్నామా లేదా ఈ లోకంలో ఉన్నామా ఎందుకంటే మనం దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవరైనా చాలామంది అంటారు మనకి పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన ఆత్మ నలభ మనం అనుకుంటాం కానీ ఎక్కడంటే నాకు దేవుడు ప్రేరేపించిందంటే వాళ్ళు నువ్వు గ్రహించాలి నువ్వు వెళ్ళే చర్చిలో కానీ నువ్వు వెళ్ళే సంఘంలో కానీ నువ్వు ఇతరులకు వెళ్ళే బోధించే వాళ్ళు కూడా ఎవరిలో అయితే ఓపిక సమాధానము సహనము ఈ మూడు లేవో వాళ్ళ దేవుని ఆత్మ ఉండదు ఎందుకంటే ఓపిక ఉంటుంది దేవుడు ఓపికగా అంటే దేవుడు మనల్ని ఎంతకాలం భరించలేదా ఎంతకాలం మనం పాపం చేసాం ఎంతకాలం ఈ లోకంలో జీవించాము దేవుని పట్ల కొన్నాళ్ళు ఉన్నాం కొన్నాళ్ళు పడిపోయాము అయినా అయినా ఓపికతో మనల్ని చూడలేదా ఆ ఓపిక దేవుని ఆత్మ పొందిన పత్తి బిడ్డలో ఉంటుందని నాకు దేవుడు చూపించాడు ఇంకోటి సమాధానం సమాధానం అంటే నిన్ను ద్వేషించేవారైనా నిన్ను బాధ లేదా నీ పొరుగువారైనా లేదా ఈ లోకంలో ఎవరైనా నిన్ను పదే విధంగా ప్రేరేపిస్తారు నిన్ను రెచ్చగొట్టాలని కానీ నువ్వు ఎక్కడ వాళ్ళతో వాగ్వాదం అంటే వాళ్ళు నన్ను ఒకటి అన్నారని వాళ్ళని వెళ్ళావంటే అక్కడే మన విశ్వాసం పోద్ది అంటే మనం సమాధానంగా ఉండాలి అంటే దేవుడు అప్పుడు చెప్పను సమాధానకర్తను అన్నప్పుడు నేను సమాధానంగా వీళ్ళు ఉన్నారా లేరా మళ్ళీ సహనం మనల్ని ఎంతోమంది దూషిస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయచ్చు అరే కొంతమంది అను కానీ ఎప్పుడు అరే నువ్వు చెప్తే నేను అని వాళ్ళతో మనం సహనం లేకుండా మనం కూడా వాళ్ళలాగా మాట్లాడేమనుకో అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు నేను అడిగితే ఈ మూడు బయలుపరిచాడు ఈ మూడైతే ఎవరిలో అయితే లోకంలో ఎంత గొప్ప పాస్టర్ అయినా కానీ లోకంలో ఎంత సంగమైనా కానీ వాళ్ళు కాడ ఎంతమంది అయినా వినని ఈ మూడు లేని వాళ్ళ నేను ఉండనని నాకు దేవుడు ప్రేరేపించాడు అప్పుడు నేను గమనిస్తాను ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నా నేను వెళ్ళే చోట ఈ మూడు లేని వాళ్ళంటే ఈ మూడు లేకపోతే దేవుడు ఉండడానికి నాకు దేవుడు అయ్యే చెప్పాడు ఎందుకంటే నా ఆత్మ నీలో ఉంటే ప్రభు ఆత్మ మనలో హృదయంలో ఉంటే మనలో స్వతంత్రం ఉంటుందని చెప్పాడు స్వతంత్రం అంటే పాపం నుంచి విడుదల లోకం నుంచి విడుదల ఆయనలో మనకి చెప్పలేము ఆయన జ్ఞానము ఎంత జ్ఞానం అంటే నువ్వు వెళ్ళాలనే కానీ పేతురు కూడా నాకు రవిభద్ర ద్వారా తెలిసినప్పుడు పేతురు కూడా తను ఏం చదువుకోలేదు దేవుని వర్తమానాలు చదువుతున్నప్పుడు అందరు భయపడ్డారు అరే ఈయన ఎలా చెప్పాడంటే దేవునిలో మనం ఆత్మీయంగా ఎప్పుడైతే వెళ్తామో నీకు తెలియని సత్యాలు నీకు తెలియనిది మొత్తం దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడు కానీ బయలుపరిచిన మనం నువ్వేం చేయాలంటే ఆయనకి మనం తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఏదైతే దేవుని వాక్యం మనం గ్రహించామో అది వెళ్ళి మనం ఇతరులకు చెప్పాలి ఎందుకంటే నువ్వు నేను ఉంటే విధానం కాదు ప్రతి ఒక్క దేవుని బిడ్డే ఆయన ప్రతి ఒక్కరినే తన అరచేతిలోనే చెక్కుకున్నాడని ఉంది అంటే మనము మనం తెలుసుకున్నాము మనం సత్యంలో ఉన్నాం పడిపోతున్నారు అంతే అని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు అవాయిడ్ చేసేస్తున్నాం కాని వాళ్ళు కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలు కానీ వాళ్ళు ఉన్న శాతాను వాళ్ళని పడేసి వాళ్ళని సత్యంలో వెళ్లకుండా వెళ్ళినప్పుడు మన ప్రార్థన మన విజ్ఞాపన నాకు దేవుడు ఒక వాక్యంలో చెప్పాడు విజ్ఞాపన దేని గురించి చింతపడుకుడు కానీ విజ్ఞాపన ద్వారా ప్రభు అప్పుడు దేవుడు అంటే నేను ఉపవాసం ఉన్నాను నాకు ఈ వాక్యం నేను ఎప్పుడు చదవలేదు కానీ ఈ రోజు చదివినప్పుడు తెలిసింది అప్పుడు దేవుడిని అన్నాను నేను ఉపవాసం ఉన్నాను కొంత ఇంకా తక్కువగా చేస్తున్నానేమో ప్రభా ఈరోజు నుంచి తీవ్ర ఎందుకంటే నీ ప్రార్థన నా ద్వారా దేవుడు ఎందుకంటే అబ్రహాం కూడా అక్కడ నాశనం వస్తుంది కొంతకాలం మనల్ని క్షమించమని అన్నప్పుడు దేవుడితో వాగ్వాదం ఆడుతాడు అక్కడ పది మంది నీతిమంతులు ఉంటారు యాభై మందిలు అంటే మనం దేవుడిని కూడా అలా ఆ విధంగా అడగాలి అలా ప్రయాసపడాలి నాకు దేవుడు ప్రేరేపణ ఏందంటే నేను నాకు గొప్పగా నేను బైబుల్ అంతా చదవలే నాకు ప్రేరేపణ ఏందంటే వెళ్ళిన చోటల్లా నువ్వు వాక్యం చెప్పు నాకు దేవుడు ఇదే ఇస్తున్నాడు నువ్వు వెళ్ళిన చోట ఎక్కడైనా నీకు ప్రార్థన చేసే అవకాశం వచ్చిందా ను ప్రార్థన చెయ్యి అన్నప్పుడు మనం ఏం చేస్తాం కొంతమంది చెయ్యం సైలెంట్గా ఉంటాం కానీ అది గొప్ప ధన్యత ఆ టైంలో ప్రార్థన చేయడం మనకేదన్నా ఒక వాక్యం చెప్పే అవకాశం వేయడం ఎందుకంటే దేవుడు మనకి అంత అవకాశాన్ని మనకు ముందు ముందు రోజు దొరకదు అంత అవకాశము అంత మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమండం కానీ పాటలు పాడమండం కానీ వాక్యం చెప్పమండం కానీ ఇవన్నీ నీకు ఒకరి ద్వారా దేవుడు ఇట్లా చెప్పమన్నప్పుడు అందుకని ఒకప్పుడు నాకు ప్రార్థన చేయడమే రాదు సిగ్గుగా ఉండేది ఒక పాటలు పాడడం అంటే రాదు అరే ఎవరన్నా తప్పు కానీ నాకు తప్పు అని మనం అనుకుంటే మనకు వచ్చింది రాంది దేవుడు తెలిస్తే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటామో ఎప్పుడైతే ఆయన పట్ల మన ఆశరత ప్రాయాసము ఆయనతో మనం సావాసం వెళ్తామో నీళ్ళు దేవుడు ఇంకా ఒక గొప్ప స్థితికి లేపుతాడు అంటే నశించిపోతున్న వాళ్ళని యొక్క రక్షణలో తెలియజే అందుకని నేను ఉపవాస ప్రార్థన ఉన్నాను ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు అది ఇచ్చాడు అది ఇచ్చిన దాకా నాకు ఇట్లా బైబుల్ రోజు టీవీలో చూస్తుంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు ప్రాబా ఏంది ప్రాభ అని నువ్వు చూస్తూ ఇలానే ఉన్నావు నీకు నాకే నా హృదయం ఎంత బాధ అనిపిస్తుంది ఇట్లా భేదనిపిస్తుంది నువ్వు ఎంత కా అట్లా ఉంటావు అది అన్నప్పుడు నిన్న అబకు గ్రంథం ఆయన చెప్పినాక రవి బేదర్ నాకు తెలియదు ఆయన ఒక ఆయన కూడా నాలాగిన ఎలా ప్రార్థన చేసి ఉంటాడని నాకు తెలీదు కానీ అది తెలిసినాక నాకు ఇంకా చాలా ఆనందం అనిపించింది అంటే నాకేమీ తెలియదు బైబుల్లో అధ్యాల నేను నమ్మకంగా చెప్తున్నాను విశ్వాసంగా నాకు బైబిల్లో ఏ సత్యం తెలియదు కానీ దేవుడు ప్రేరేపణ అలా ఇస్తున్నాడు మొన్న నాకు ఒక ఆలం ఆలోచన దేవుడు ఇచ్చాడు ఏంది నువ్వు నీకు ఒక ఆహారం కావాలి ఒక ఆత్మీయ ఆహారం కావాలి నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు నీ ఇంట్లోనే ఒక పిండి తెచ్చుకొని చేసి ద్రాక్షరసం తెచ్చుకొని చేసి నువ్వు దేని నిమిత్తం ఉన్నామో దాన్ని విరిచి నువ్వు ద్రాక్షరసం తాగు అని నాకు ప్రేరేపణ వచ్చింది అట్లా చేయొచ్చా చేయకూడదా అని నాకు భయం వేసింది కానీ చాలామంది ఎందుకంటే మనం ఆయన ఆత్మ ఆయన ఆహారం అది తినేటప్పుడు అక్కడ సత్యంలో ఉన్నప్పుడు తినాలి ఇప్పుడు మొత్తం పొల్యూషన్ అయిన అయింది మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుడు ఆ తలంపు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఒక్కొక్కటి దేవుడు నాకు స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్ళు ఫస్ట్ ఉపవాస ప్రార్థన చేయమను తర్వాత వాక్యం ఎక్కడ అవకాశం వచ్చినా నువ్వు నిర్లక్ష్యపడవద్దు నీకు తెలిసిన రెండు మాటలైనా చాలు నా మాటలు చెప్పు చాలన్నాడు దేవుడు ఆ మాటలు వాళ్ళ జీవితాలని ప్రభావితం చేయాలా వాళ్ళలో ఏదైనా బలహీనత ఉండొచ్చు ఏదైనా గాని వాళ్ళు గ్రహించే స్థితికి అయినా నేను ఎక్కడ భయపడలే ఎందుకు భయపడట్లేదు అంటే నేను ఒక సత్యం తెలుసుకున్నా ఆదాము అవ్వ ఆ పండు తినమన్నప్పుడు సాతాన్ వచ్చి శోధించినప్పుడు వాళ్ళు అప్పుడు దాకా దేవుని బిడ్డల్లో దేవుని ఆధీనం ఉన్న ఆ పండు తినమన్నప్పుడు వాళ్ళు గ్రహించి దేవునికి ప్రార్థన చేసి ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఏమో ఆ పండు తినద్దు మీరు అక్కడి నుంచి వచ్చు కానీ నాకు దేవుడు ఆ సత్యం చూపించాడు నీకు బలహీనతగా ఏదన్నా వస్తుందా నిన్ను సాతాను ఏదైనా కళ్ళు మూసుకొని నువ్వు ఉన్న చోట అది ఏ పరిస్తేనే కానీ పెద్ద పెద్దంగా చేస్తేనే ప్రార్థన కాదు ఆత్మీయంగా నీ హృదయంలో తలుచుకొని ప్రార్థన చెయ్యి అట్లా చేస్తున్నా అతిసారి నేను పడపోవట్లేదు నాకు దేవుడు ఆ సత్యం గ్రహించి నాకు ఈ సాక్ష్యం ఇచ్చినందుకు దేవునికి స్థుతులు స్థావు